కీర్తన తొంభై తొమ్మిది ఆతడు భక్త సులభుడు అచ్యుతుడు రాతిగుండెవాడు కాడు రంతుమానుడికను జీవుడావేసర్రకు చిత్తమాజడియకు దైవము కరుణించదడబుగాదు తొచూపి మనకు తొల్లే ఆచార్యుడు కావలసినట్లయ్యీ కలగకుడు ఇకను కలమా వేగిరించకు కర్మమా నన్ను మేరకు పాలించ దే భారమికను ఆలించి తిరుమంత్రమే ఆతని నన్ను గూరిచే వెళగాని అందాక వేసరకుడికను వెరవకు దేహమా వేసరకు ధ్యానమా ఎరిగి శ్రీవేంకటేశుడడసిపోడు తరి ఇహ పరములితనిదాక్షిరీ గు ఇన్నిటిీ కకొడీ ఇకను